శ్రీగొరుభ్యో నమ శ్రుతిస్మృతి పురాణామాలయ కరుణాయ నమామి భగవత్పాదశంకర లోకశంకర ఓ ఆప్యాయ మమాంగా వాక్ ప్రాణశక్షుశ్రోత్రమోబలంద్రియాణ సర్వాణి సర్వ బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాక్రిబ్రహ్మ నిరాకరోత్ కరణం మేస్సు తదత్మని నిరే ఉపనిషత్సు ధర్మాస్యీ సన్ మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి ప్రతిబోధ విదితమ తిబోధ విదితం మతం బోధ ఏదైతే కలదో బోధ అంటే కాంపిినేషన్ దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో పోవాలి దీనికి చాప దృష్టాంతం చెప్తారు చేప మిగతా జంతువులన్నీ ప్రవాహానికి అనుకూలంగా ఈదితే చేప ఎదురుతుంది శాల్మన్ అని ఒక చేప ఒకటి ఉందండి శాల్మన్ విన్నారా ఎప్పుడైనా ఈ శాల్మన్ అనే చేప ఎక్కడో నది అది సంథింగ్ లైక్ జస్ట్ ఇమాజిన్ నాసికా త్రి అంబకంలో పుట్టిందనుకోండి చేప అంటే గోదావరి పుట్టినరోజు పుట్టిందనుకోండి అది గోదావరి నదితో పాటుగా చిన్న చేపగా ఉండగా పై నుంచి రాజమండ్రి దగ్గర కూడా వచ్చి సముద్రంలో కలుస్తుంది వెళ్ళి చిన్న చేత సముద్రాన్ని చేరుకునేటప్పటికీ దానికి వయస్సు వస్తుంది వయస్సు రాగానే దానికి నేను పుట్టిన చోటు చూడాలి అనే కోరిక వెళ్లేదు అది ఏం చేస్తుందంటే ఆ సముద్రంలో నది కలిసి చోటకి ఈదుకుంటూ వస్తుంది తెలుస్తుంది ఎలా తెలుస్తుంది భగవంతుడిగా తెలియాలి సాగర సంగమం దిగురికి వస్తుంది సముద్ర మధ్యాహ్నం వచ్చి రాజమండ్రి వస్తుంది ఎదురు ఈదుకుంటూ అలసిపోతూ ఉంటుంది అది ఎదురుదాలు కదా దాంట్లో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోతూ ఉంటుంది అయినా అలాగే ఏదో ఆహారం తింటూ రాజమండ్రి వస్తుంది రాజమండ్రి నుంచి బాసర్ వస్తుంది బాసర్ నుంచి ఇంకా పైకి వెళ్తుంది బాబ్లీ ఎక్కడికో వెళ్తుంది మహారాష్ట్రలో అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళి నాసికాయమకానికి వెళ్తుంది అంటే మరి అక్కడి నుంచి ఇలా జలపాతాల కింద వస్తుందని కొన్నది అప్పుడు పైకి ఎక్కడం మరీ కష్టం ఆ రాళ్ళు పట్టుకుని ఎక్కుతుంది ఒక వెయ్యి చేపలు బయలుదేరాయనుకోండి సముద్రంలో ఒక చేప చేరుతున్న నాసికానికి మిగతా చేపలన్నీ ది పెరిష్ అంది వే కొన్ని చేపలు నాసికాంబానికి ఒక మరి యువతల ఒక చిన్న జలపాతంలాగా ఉంటున్న నది నది యొక్క రూపము అక్కడ దాకా వచ్చి అక్కడ ఎక్కే ప్రయత్నం అది కథ అర్థమైందండి దీన్ని శాల్మన్స్ స్టోరీ ఎటు నేను మీకు నాసిక్ రాజమండ్రి అని చెప్పాను దాన్ని యూ హక్ ఒక రిప్లేస్ ఇట్ విత్ ది యాక్చువల్ ప్లేస్ అలాస్ కాలంలోనూ అక్కడ ఈ శాల్మన్స్ ఉంటాయి టూరిస్టులు వెళ్ళి చూస్తూ ఉంటారు ఇక శాల్మౌన్స్ పైకి పోతూ ఉంటాయి అలా ఆ శాల్మన్ చేప తన గమ్యస్థానాన్ని చేరుకునేప్పటికీ దాని శరీరంలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోయి చిక్కిపోయి కానీ గమ్యస్థానాన్ని చేరుకుంటుంది దాన్ని బేటర్డ్ శాల్మన్ అని అంటారు పూజ స్వామిజీ ఒకసారి ఎవరన్నారు అంటే ఐ ఆమ్ లైక్ ఎ బేటర్డ్ శాల్మన్ అని అన్నారు అర్థమైన మీకు ఇక్కడ కూడా ప్రతిబోధ విదితం మతం సో అది కాగ్నేషన్ ఉంటుంది కాగ్నేషన్ అనే పవర్ అది విజ్ఞానశక్తి అది కల ద్వారా చెవుల ద్వారా ప్రపంచంలో కలాపోతూ ఉంటుంది దాన్ని వెనక్కి తిప్పి ధియో మార్గయ జన్మ దేశం కాగ్నిటివ్ కాగ్నిషన్ ఎక్కడి నుంచి పుట్టిందో ఆ జన్మస్థానాన్ని వెతుక్కోవాలి అని అది రమణ మహర్షి యొక్క ధ్యాన మార్గం యొక్క ఉపదేశం కాబట్టి ప్రతి వెనుకకు వెళ్లి మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ వెనుకకు వెళ్లడంలోనూ ముందుకు రావడంలోనూ తేడా ఏంటంటే ముందుకు చూస్తుంటే ద్వైతమే ద్వైతం వెనుకకు వెళుతుంటే అద్వైతమే ద్వైతం ఇంతకు అదే మీకు చెప్పాను నేను ఒకరికే గుర్తు చేస్తున్నాను రూపములనేకము చూపు ఒక్కటి శబ్దములు అనేకము వింతిడు ఒక్కటి అలా వెనక్కి వస్తుంటే మీకు ఏకత్వం వస్తుంది రూపజ్ఞానం వేరు శబ్దజ్ఞానం వేరు కానీ జ్ఞానము ఒక్కటి జ్ఞానంలో భేదం ఉండదు జ్ఞానంలో ప్రకాశించే రూపము వేరు జ్ఞానంలో ప్రకాశించే శబ్దము వేరు కానీ జ్ఞానము ఒక్కటి సినిమా హాల్లో కూడా ఫోకస్ లైట్ ఫోకస్ బయలుదేరుతుంది చూడండి అక్కడ ఒకటే లైట్ కానీ తెర మీదకి వచ్చేపటికి ఆ లైటే వంద ముక్కలయ్యి వేరు వేరు అంశములుగా భాషిస్తూ ఉంటుంది ఓకే అలాగే ఇక్కడ కూడా ఆ చైతన్యము మనస్సు ఇంద్రియముల ద్వారా జగత్తులోకి వెళ్లి అనేకము వలే భాషిస్తూ ఉంటుంది మీరు వెనక్కి వెళ్లినట్లయితే ఆ ఏకత్వమే అనుభవానికి వస్తుంది అదే ఆత్మ చైతన్యము ఇది ప్రతిబోధ విద్యత మతం మనం దాన్ని చూస్తూ ఉన్నాము సో సర్వము జ్ఞానము ముందు ప్రకాశిస్తుంది జ్ఞానం మాట ఏమిటి జ్ఞానము స్వయముగా ఉంటుంది స్వయముగా ప్రకాశిస్తూ ఉంటుంది దీపము అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది అంటే దీప అన్ని ప్రకాశిస్తాయి మరి దీపం మాట ఏమిటి దీపము ఉంటుంది ఎవరైనా దీపం పెట్టు అంటారా దీపాన్ని దీపము పెడుతూ ఉంటారు దీపాన్ని ప్రకాశింపజేయక్కర్లా అది స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది దీపాన్ని పెడితే అంటే అది అక్కడ ఉంటే అన్ని ప్రకాశిస్తాయి కాబట్టి జ్ఞానము చిత్ స్వయం హై స్వయముగా ఉన్నది అని చేతనే దాన్ని సత్ సర్వము చిత్తులోకి వస్తుంది చిత్తులో అంతర్గతం అవుతుంది చిత్ సత్తులో అంతర్గతమై అలా ఉంటుంది దీపము ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది అది సత్యితే సత్ సచిదాత్మ అదియే బ్రహ్మ ఇది మనం చూస్తూ ఉన్నాము దీనికి ఆత్మకర్త ఏదో మొత్తానికి ఆయన ఒక సిద్ధాంతాన్ని పెట్టారు అది తప్పు అని మనం కొట్టిపారేశాం భర్తృ ప్రపంచాచార్య యొక్క సిద్ధాంతం తీసేశాం ఇప్పుడు పూర్వపక్షం మరొకటి ఈ పూర్వపక్షం ఏమిటంటే కాణాద పూర్వపక్షం ఓకే కాణాద అంటే కణాద మహర్షి అనే ఒక మహర్షి ఉండేవారు ఆయన ఆయనకి కణాదు అని పేరు వచ్చింది కణాదుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే పురాణ పురాణం అనేది అన్నిటికీ కథలు కల్పించుకుంటూ పోయేటువంటి ఒక సంస్కారానికి పురాణము పేరు అంటే పురాణాలు ఎండం అలా కొత్త కొత్త పురాణాలు వస్తూనే ఉంటాయి లైక్ ఇప్పుడు పుట్టపర్తి బాబా గారు జీవించి ఉండగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక పురాణం ఆ బాబా గారి కథలన్నీ పోగేస్తే ఉంటుంది అదో పురాణం ఇప్పటికి వచ్చే పురాణం తర్వాత షిరిడి బాబా గారి పురాణం వచ్చేసింది ఆల్రెడీ దానికే గురు చరిత్ర అని పేరు సాయిసరి సాయిసరి మీరు షిరిడి వెళ్తే మేము వెళ్ళలేదు వెళ్తే ఓ బిల్డింగ్ కేవలము ఈ పుస్తకం పారాయణ చేసుకోవటం కోసం అక్కడ అలాగే చేసి అది పారాయణ చేసినా దాంట్లో ఎప్పుడు పారాయణ చేసినా అదే ఉంటుంది అదే కథలు ఉంటాయి అదే పారాయణ చేస్తూ ఉంటారు అలా పురాణం పుట్టుకొస్తుంది ఇప్పుడు గణపతి సత్యదానంద గారు కూడా ఓ పురాణాన్ని తయారు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఓ పుస్తకాన్ని వేసేశారు ఆ పుస్తకం ఏంటంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో గణపతి సత్యదానంద గారు అమెరికా వెళ్లినప్పుడు చేసిన మహిమలు అని పుస్తకం పేరు మరి తొంభై ఆరు తొంభై ఏడు అయితే మరి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మహిమలు ఇంకా రాలేదు రెండు వేల పదిలో ఆయన వెళ్ళుంటారు ఆ మహిమలు ఇంకా రాలేదు మరి ఈ మహిమలన్నీ ఇంకా రాస్తారు సో ఆ పురాణం మేకింగ్ అది అయిన తర్వాత ఒక పురాణం వస్తుంది ఇలా పురాణ గాథలు ఏం చేస్తాయంటే విషయాన్ని కలుషణం చేసేస్తాయి అసలు విషయం తెలుసుకోకుండా చేసేస్తాయి కణాద మహర్షిని ఒక ఆయన ఉండేవాడు ఆయన అణువులను తినేవాడు పురాణం చెప్తుంది అణువు తినాలేంటండిచ్చారు అందరూ తినేవి అణువులేదా ఇప్పుడు మనం తినేవి అణువు కదూ అందరూ తినేది అదే లేదా అన్నం తింటాం అయితే గోధుమలు చపాతీలు తింటాం కానీ అణువులు ఎక్కడ తింటాం ఏదైతే సారదా దాని అభిప్రాయం ఏంటంటే ఆయన ఆయనకు భోజనం అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు కేవలము కణము దానికి సంబంధించిన పరిశీలన రిసెర్చి చేస్తూ బతికి పడ్డాయి అది దాని అర్థం కాబట్టి ఎవరా ఆయన ఆ మహర్షి భోజనం చేశాడా అంటే ఆయన భోజనం అక్కర్లేదండి బాబు ఎప్పుడు ఆ కణాలనే తిని బతుకుతాడు ఇది ఎలాగంటే ఆయనకి అన్నం తిండి తిప్పల వక్కర్లేదు అంతసేపా భగవద్గీతనే తింటూ ఉంటాడు అన్నట్టు ఒక గురించి అంతటి ప్రఖ్యాతి చెందిన ఋషి ఆయన అసలు పేరు ఏదో పుల్లయో వెంకయ్యో ఏదో ఉంటుంది ఆయన కణముల మీద చేసిన రిసెర్చ్ చాలా గొప్ప రిసెర్చ్ ఆ కాలం అసలు మానవ చరిత్రలోనే అంత సూక్ష్మంగా అణువుల గురించి పరిశీలన చేసిన వాడు ఆయన ఒక్కడే ఆయన కణాదుడు ఆయన సిద్ధాంతం ఏంటంటే ఈ జగత్తంతా కూడా అణువుల నుండి పుట్టినది ఓకే ఈ కణాదుల యొక్క సూత్రాలు ఉన్నాయి వాటిని న్యాయ సూత్రములు అని కణాదు వైశేషిక సూత్రములు అని అంటారు దానికి భాష్యాలు అవన్నీ కూడా ఉన్నాయి న్యాయ సూత్రముడు అనే ఆయన ఇంకొక ఆయన ఉన్నారు ఆయన పేరు గౌతముడు గౌతమ న్యాయ సూత్రముడు ఉన్నవాళ్ళు రాజమండ్రిలో ఏదో పుష్కరాల సందర్భంగా ఏదో పండిత సదస్సు అయితే దాంట్లో ఒక పండితుడు గౌతముడు అని చెప్తున్నాడు గౌతముడు కాదు గౌతముడు ఆయన మరి కొంచెం చూసుకోవాలి ఓకే ఓకే చేర ఉంది కదా అన్నీ కలగాపులకం చేసి చెప్పడం పండితుడు కూడా అలా చెప్పాలి వస్తు సో ఈ కణాజుడు ఆయన పూర్వపక్షం వాడు ద్వైతులు వైశేషికులు ద్వైతులు నైజాయికులు వైశేషికులు ఓకే కణార్దుని యొక్క సూత్రములతో వచ్చిన శాస్త్రం పేరు వైశేషిక గోతముని సూత్రం నుంచి వచ్చిన శాస్త్రం పేరు న్యాయ రెండు ఒక జంట న్యాయ వైశేషికములు ఒక జంట యోగ సాంఖ్యములు ఇంకో జంట లేకపోతే సాంఖ్య యోగములు ఒక జంట ఉత్తరమీమాంస పూర్వమీమాంస ఒక జంట వీటికి ఆవు కలిపి సంకర్శనములు అని పేరు వినుంటారు కాబట్టి ఆ కనాద మహర్షి యొక్క సిద్ధాంతం బేసి మీద ఒక పూర్వపక్షం వాళ్ళు ఆత్మ గురించి ఎలా చెప్తారంటే మీరు ఆశ్చర్యతారు ఎప్పుడు ఏకాంస అణువుల గురించే ఉండే ఉండేటువంటి ఒక సైంటిస్ట్ ఉన్నాడనుకోండి వాడిని ఆత్మ అంటే చెప్పమంటే ఎలా చెప్తాడు ఆత్మ కూడా అణువులతో తయారైనటువంటి దాన్నట్టుగా చెప్తాడు ఎప్పుడు మైక్రోస్కోప్ కింద రీసెర్చ్ చేసేవాడిని ఏమడిగినా వాడు ఆ మైక్రోస్కోప్ కింద చూసి ప్రేమ గురించి చెప్పరా ఆ టిష్యూ ఎవరిని ప్రేమిస్తున్నావో తీసుకున్నావు టిష్యూ హోట కోసి నేను మైక్రోస్కోప్ కింద చూసి చెప్తానంట దృష్ట్యా ఉంటుంది మనస్త అలా సో ఈ కణాదుడు కూడా ఆత్మద్రవ్యము అనే సిద్ధాంతం చేసినగా ఆత్మ ద్రవ్యం ప్రతీది అణువులతో తయారైన ప్రతీది ద్రవ్యమేగా పైగా జడము కూడాను అలాగే ఆత్మ కూడా ద్రవ్యము జడము అంటే అణువులు ఉంటాయన్నమాట అంటే ఆత్మ ముక్క కోసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూడొచ్చు అనమాట జడం కదా అలా మాట్లాడతారు వాళ్ళు వాళ్ళ పూర్వపక్షం ఎదపి కాణాదాం ఆత్మ మనస్సంయోగజో బోధ आत्मनिमी अतः आत्मनि बोधत्व न तो विक्रियात्मक आत्मा द्रव्ययी अल आत्मा मतलब कणाद सिद्धांत वैशेषास्त्रेन जनवखर् इकेश వైశేషకుల యొక్క ఆత్మ గురించి చెప్పుడు అంటే మీరు ఈ పారాగ్రాఫ్ను బట్టి చెప్పొచ్చు మొత్తం వచ్చేసింది వాళ్ళ ఆత్మ ఏమిటంటే అది ద్రవ్యం ద్రవ్యమాత్రు భవతి అంటున్నారుగా ఆఖర్మే అది కేవలము ద్రవ్యము మాత్రమే ద్రవ్యమాత్ర అంటే ద్రవ్య ఏవ ద్రవ్యమేది అంటే ఎలా అయితే ఘటము పటము ఇచ్చాదు ద్రవ్యములో ద్రవ్యం అంటే మెటీరియల్ థింగ్ అని అర్థం దేహం ఎలా అయితే ద్రవ్యమో ఆత్మ కూడా ద్రవ్యమే ఇంకా జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ద్రవ్యమైతే జడమవుతుంది జడమైతే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం ఉండదు జ్ఞానం పుడుతుంది జ్ఞానం ఉండదు పుడుతుంది అది సంగతి ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అగ్ని పుడుతుంది అగ్ని పుట్టడం ఎట్లా అంటే పుడుతుంది అగ్గి పెట్టి తీసుకుని పొల తీసుకుని ఇలాగ రాపిడి చేస్తే పుడుతుంది అది వినాల బానే ఉంది కదా అంటే మీరు ఏదో కొంచెం చదువుకున్నారు కాబట్టి మీరేమనొచ్చు అయ్యా పుట్టదండి దాంట్లో ఆల్రెడీ ఉంటుంది ఉన్నది ప్రకటన అవుతుంది అని మీరు అనొచ్చు సరే మామూలుగా ఊళ్ళో పల్లెటూరికి వెళ్ళి చెప్పారనుకోండి పుడుతుందా పుట్టదా పుడుతుంది లోకమే ఉంది ఏది చెప్తే అదే నమ్ముతారు ఇప్పుడు ఒక ఒక దుష్టుడు ఉండేవాడు చిన్న రాజ్యం పూర్వం దేశమంతా రాజ్యాల కింద విడిపోయి ఉండేది కమ్యూనికేషన్స్ ఏమి ఉండేవి ఒక దుష్టుడికి రాజుగారు శిక్ష ఏమి విధించారంటే వీడు ముక్కు కోసేందుకు శిక్ష విధించారు ముక్కు కథ దీని వోత్సాడు కట్టిద్ది శిక్ష రాజుగారు ముక్కు కోసేశారు కోసేస్తే మంట వచ్చింది వీడు ఏడిచాడు అయిపోయింది అందరూ పరిహాసం చేశారు మొత్తాన్ని ఇంటికి పోయి ఏదో మందో ఏదో మొక్కలు వేసుకున్నాడు తగ్గుతుంది కదా బాడీ హీల్స్ తగ్గిపోయింది వీడు ఏం చేశాడంటే వీడికి ఒక గ్రేట్ ఐడియా వచ్చింది వెంటనే ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి పక్క రాజ్యంలోకి వెళ్ళిపోయి డ్యాన్స్ చేయటం మొదలుపెట్టాడు నవ్వుతో డ్యాన్స్ చేస్తున్నావు అందరూ అడిగారు ఏమిటో నీకు అలా నవ్వుతో ఆనందంతో డాన్స్ చేసిస్తున్నావు ఏమిటి అని అడిగారు అంటే నాకు నారాయణుడు చతుర్భుజుడు నాలుగు చేతులు నారాయణుడు నాకు కనపడుతున్నాడు అని చెప్పాడు అంటే ఎక్కడ కనపడుతున్నావు ఇక్కడెక్కడ కనపడుతున్నాడు నేను ఆనందంలో డ్యాన్స్ చేస్తున్నాను మరి మాకేం కనపడలేదు అని అడిగారు అది నీకు ముక్కు అడ్డొస్తోంది నాకు ముక్కు లేదు కాబట్టి నాకు కనపడుతున్నాడు ఆ సంప్రదాయం ఒకటి ఉంటుంది ఆ సంప్రదాయం పేరేమిటో తెలుసిన నాకటి సంప్రదాయ దానికి అది హిందీ పేరు సంస్కృతం పేరు ఏంటంటే నారాయణదర్శి సంప్రదాయ ఉంటా నార్త్ ఇండియాలో నారాయణ దర్శి అనే ఒక గ్రూప్ ఉంటుంది ఎలా అయితే కబీర్ పంథ్ స్వామినారాయణ పంథ్ రామచరణ్ పంథ్ బ్రహ్మకుమారి పంథ్ ఎన్ని పంతులు ఉన్నాయి నార్త్ ఇండియాలో ఒక రెండు వందల పంతులు ఉంటాయా దాంట్లో ఒకటి నారాయణదర్శి పంథ్ దాన్ని నాక్కటి అలా పెట్టాడు వాడు ఆ రకంగా ఏదో ఒక ఒకటి చెప్తుంటే పల్లెటూరు వాళ్ళకి చెప్తే వాళ్ళు విని వాళ్ళందరూ ఫాలోవర్స్ అయిపోయారు ఇది పెద్ద గురువు అయిపోయాడు ఆ ఊళ్ళో అయితే పక్క ఊరికి పోవాలి ఆ ఊళ్ళో ఉండకూడదు సంథింగ్ లైక్ దిస్ ఎనీవే ఈ కణాద పూర్వపక్షంలో ఆత్మ జడ సో ఈ ఆత్మ నుంచి జ్ఞానం ఎలా పుడుతుంది జ్ఞానం జ్ఞానం పుడుతుంది అగ్గిపెట్టి గీస్తే నిప్పు పుట్టిందా నిప్పు పుట్టిందా ఓ సామెతుంది నిప్పు పుట్టని ఊళ్ళో ఉండద్దు అని ఇప్పుడు నుండి నీరు పుట్టిందా లేదా టేక్ ఇట్ లైక్ దాట్ నీరు పుట్టి నీరు ఉంటే నీవు తవ్వడం ఎందుకు నీవు తవ్వబట్టే కదా పుట్టింది నిప్పు ఉంటే అజిపొలం ఎందుకు గీయడం అజిపుల్ల గీయబట్టి నిప్పు పుట్టింది అలాగే ఆత్మతో మనస్సు రాపిడి వచ్చి జ్ఞానం పుడుతుంది ఆత్మ మనస్ సంయోగజో భవతి బోధ ఓకే ఆత్మ లోపల మీ లోపల ఆత్మనే ఒక ద్రవ్యం ఉంటుంది ఒక మెటీరియల్ ఆబ్జెక్ట్ ఉంటుంది మీ లోపల మనస్సు ఉంది ఈ మనస్సు ఆత్మ కలిసి కలుసుకుంటాయి కలుసుకోగానే జ్ఞానం పుట్టింది ఆత్మ స్వయంగా జ్ఞానం ఉండదు జడము కనుక మనస్సుకి స్వయంగా జ్ఞానం ఉండదు పుడుతుందంటే సంయోగం వల్ల పుడుతుంది ఏది పుట్టిందంటే సంయోగం వల్ల పుట్టాలి తర్వాత పుట్టిన ఈ జ్ఞానము ఎక్కడ ఉంటుంది మళ్ళీ అదో ప్రశ్న ఇప్పుడు పురుషుడు స్త్రీ కలిస్తే శిశువు ఆరంభం అవుతాడు ఎక్కడ ఉంటాడు పురుషుల్లో ఉంటాడా స్త్రీలో ఉంటాడా స్త్రీలో ఉంటాడు పురుషుల్లో ఉంటాడు అలాగే ఆత్మా మనస్సు రాత్రికి చేస్తే వచ్చిన జ్ఞానము మనస్సులో ఉండదు ఆత్మ ఎందుంటుంది ఆత్మని సమవైతి ఇప్పుడు తల్లిలో శిశువు తయారవుతుంది కదా పెండము ఆ పిండాన్ని మీరు తల్లి నుంచి వేరు చేసి చూపించగలరా చూపించలేరు తల్లితో కలిసిపోయి ఉంటుంది ఇది తల్లి ఇది పిల్ల అలాగే ఉండదు జన్మ ఇచ్చిన తర్వాత అలాగా ఇప్పుడు ఎలా ఉంటుంది తల్లి పిల్ల కలిసిపోయి ఉంటారు అలాగే ఈ ఆత్మయందు ఈ జ్ఞానము కలిసిపోయి ఉంటుంది ఎలా కలిసిపోతుందంటే ఇప్పుడు ఇదినో ఇది కలిసి ఉన్నాయి ఈ కలయికకి సంయోగము పేరు సపోజ్ నీలలో పంచదార వేసి కలిపేశారనుకోండి దాన్ని సంయోగం అనరు దాన్ని సమవాయము ఎందుకని సంయోగం అయితే ఇల్లు తీసేయచ్చు సమవాయం అయితే తీయలేరు ఆ రకంగా ఆత్మ మనస్సు కలయిక వల్ల పుట్టిన బోధ జ్ఞానము ఆత్మ కలిసిపోయి సమవాయ సంబంధంతో కలిసిపోయి ఉంటుంది విడదీయరాని విధంగా కలిసిపోయి ఉంటుంది సమవైతి ఓకే సమవాయ సంబంధంతో ఉంటుంది కాబట్టి ఇప్పుడు బోద్ధృత్వము జ్ఞానము దేని ఎందు ఉన్నది ఆత్మయందు ఉన్నది కాబట్టి జ్ఞానము గలది ఏదవుతుంది ఆత్మ అవుతుంది జ్ఞానము గలది అంటే తెలుసుకునేది ఆత్మ అంటే ఆత్మ జ్ఞాత అంటే జ్ఞాతృత్వము అనే ధర్మము ఆత్మయందు ఉంటుంది ఓకే ఆత్మ జ్ఞానస్వరూపము అని కాదు జ్ఞానమును పొంది జ్ఞానమును సంపాదిస్తుంది మనస్సుతో సంయోగం చేస్తే మనస్సుతో సంయోగం మళ్ళీ మనస్సును ఆత్మ కలిసిపోయే నాకు వీరలేదు మనస్సు ఆత్మ ఇలా కలుస్తాయి ఆ పుట్టిన జ్ఞానము ఆత్మయందు సమవాయ సంబంధంతో కలిసిపోతుంది ఆ జ్ఞానము ఆత్మయందు కలిసిపోయి ఉన్నది కనుక ఆత్మ ఇప్పుడు జ్ఞాత అని చెప్పబడుతుంది అత ఆత్మని బోద్ధత్వం కాని ఆత్మ వికారములు చె తెలుసుకునేది అవుతోంది అని మాత్రం కాదు ఆత్మయందు ఏ వికారములు రావు వికారములన్నీ మనస్సు నుండి వస్తాయి ఆత్మయందు జ్ఞానం పుడుతుంది పోతుంది పుడుతుంది పోతుంది ఆత్మ మాత్రం ఏ వికారములు లేకుండా ఉండిపోతుంది ఎందుకంటే ఆత్మలో వికారాలు వచ్చేయనుకోండి అప్పుడేమవుతుంది సావయవం అవుతుంది అప్పుడేమవుతుంది అనిచ్చవం కాబట్టి కాణాదులు ఏమన్నారంటే వికారములు లేవు కాబట్టి సవయవము అనిత్యము ఇత్యాది దోషములు ఉండవు వీళ్ళందరికీ కూడా ఆత్మ నిత్యం ఆత్మ నిత్యం అంతవరకు ఒప్పుకుంటారు కదా కాబట్టి ద్రవ్యమని సవయవమని వికారములు గలది అంటే అనిత్యమని కూర్చుంటుంది కాబట్టి వికారములైతే మాత్రం ఉండవు జ్ఞానం దాని ఎందు ఉంటుంది జ్ఞానం పుడుతుంది దాని కలిసిపోయి ఉంటుంది ఆత్మ బోద్ధ జ్ఞాత అవుతూ ఉంటుంది జ్ఞానం వచ్చిపోతూ ఉంటుంది ఇప్పుడు కర్త ఉన్నాడు అనుకోండి కర్త కూడా అస్తమాను క్రియను చేస్తూ ఉండడు ఒకసారి క్రియ చేస్తాడు ఒకసారి మానేస్తాడు అలాగే ఆత్మ కూడా జ్ఞాత ఒకసారి జ్ఞానం ఉంటుంది ఇంకోసారి ఉండదు కానీ ఆత్మ ఎందు ఎట్టి ఉండవు కానీ ఆత్మ ద్రవ్యమే తర్వాత ద్రవ్యమైతే మీకు ఇప్పుడు ఘటం ఉందా ఘటహాయివా కొండ ఎలా ఆత్మ కూడా ద్రవ్యమే అయితే మరి కొండకి మీరు రంగు వేయచ్చు వీళ్ళు కుండలకి రంగులు వేస్తూ ఉంటారు గమనించారా ఇప్పుడు బోనమ్మనేదో కొండ పెట్టుకెళ్తారు ఆ కొండకి రంగు వేస్తే రంగువల్లి తీర్చిదిద్దుతారు నేను కబీరదాస్ ఏమన్నాడంటే కొండకి రంగు వేసి కుండలో మురికి నీళ్లు కంపు కొట్టే నీళ్లు పోసి పైన కొండకి రంగు వేస్తే ఏమైందా నీ హృదయంలో మాలిన్యం పెట్టుకుని పైకి నామాలు పెడితే నామాలు తప్పితే కొన్ని జీతాలు పెడితే ఆయన అన్నాడు కబీర్ దశ సో మొత్తానికి కొండకి రంగులు వేస్తారు కొండలో మురికి నీరు పోస్తా పైన కుండలకి రంగు వేస్తూ మరి ఘట ఆత్మ ద్రవ్యమైతే కొండకి రంగు వేసినట్టుగా ఆత్మకు కూడా రంగు వేయాల్సి వస్తుంది కదా రంగు వేయటం సంభవం కదా అవుతుంది ఎలాగా రాగ సమవాయి రాగం అంటే అటాచ్మెంట్ ఆత్మకే అటాచ్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఎవరైనా అమ్మాయిని చూసి నేను ప్రేమిస్తున్నాను అన్నాడనుకోండి ఆ అటాచ్మెంట్ ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడు ఆత్మలోకి వచ్చేసింది ఆ తర్వాత ప్రేమ పోయి నేను ద్వేషిస్తున్నాను అన్నాడనుకోండి అప్పుడు ఆ ద్వేషం ఎక్కడలోకి వచ్చింది ఆత్మలోకి వచ్చేసింది ఎంత లోతుగా వచ్చిందంటే ఉద్యోగ సంయోగంలాగా రావడం కాదు సమవాయ సంబంధంగా బాగా కలిసిపోయే విడదీయరాని విధంగా కలిసిపోయింది రాగ సమవాయ ఇప్పుడు ఘటానికి రంగు వేసేస్తే మీ ఘటం మీ మా రంగు మాకు ఇచ్చేయండి అంటే కుదురుతుందా కుదరదు అలాగే ఆత్మ కూడా సుఖము రంగు దుఃఖము రంగు రాగము ద్వేషము పుణ్యము పాపము దుఃఖ ధర్మము అధర్మము ఈ రంగులన్నీ కూడా ఆత్మకి మనం వేసేస్తూ ఉంటాము ఆత్మలో భాగములే ఇవన్నీ కూడా విడదీయరాని భాగములు ఇది వాళ్ళ ఆత్మ కాణాదుల యొక్క ఆత్మ గురించి అనుకుంటే పాపం వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఆచమనం చేయడమో స్నానం చేయడమో ఏదో చేయాల్సి ఉంటుంది లేకపోతే ఏమిటా ఆత్మ ఎలా ఉంది ఆత్మ అధ్వానంగా లేదు లేకపోతే బాగానే ఉందా అయితే ఇప్పుడు స్నానాలు ఏమిటంటే దీన్ని తిరస్కారం చేయడమే స్నానం అస్మిన్ పక్షే అపి అచేతన దీనికి సిద్ధాంతం చెప్తున్నారు దాన్ని తిరస్కరించుకున్నారు చూడండి ఆత్మా మాట తీసి బ్రహ్మ అనే మాట పెట్టేశారు అప్పుడే మీరు గమనించారో ఇప్పుడు మనం చర్చిస్తున్నది ఆత్మ గురించి అయితే బ్రహ్మ గురించి సమాధానం చెప్తారేమిటి అంటే ఆత్మాచ బ్రహ్మ గది ఇది అంతస్ ఉపనిషత్తులు అలాగే ఉంటాయి అయితే మీకు ఈ స్పిరిట్ మీకు రామానుజ భాష్యంలో మధుమ భాష్యంలోనూ వర్కౌట్ కాదు ఎందుకంటే అక్కడ వాళ్ళ దగ్గరకు వచ్చేప్పటికీ ఆ ఉపనిషత్తుల యొక్క మౌలికతత్వాన్ని వాళ్ళు త్యాగి వాళ్ళు విడిచిపెట్టేశారు వాళ్ళు విడిచిపెట్టేసి బ్రహ్మ వేరు అని పెట్టుకున్నారు ఫర్ ది వెరీ ఫస్ట్ టైం ఉపనిషత్తులో వాక్యాన్ని చూపించి బ్రహ్మ వేరు అని చెప్పిన వారు రామానుజులు ఫర్ ది వెరీ ఫస్ట్ టైం ఎది ఉపనిషత్ సాహిత్యం యొక్క చరిత్రలో హీ ఈస్ ది ఫస్ట్ ఆచార్య హు సెడ్ ఆత్మాండ్ బ్రహ్మార్ నాట్ వన్ అండ్ ది సేమ్ దాన్ మధ్వా వచ్చి రామాను ఏదో ఒక నేను ఆల్రెడీ చెప్పాను మీకు పాయింట్ లో బ్రహ్మకే ఆత్మకే ఐక్యాన్ని ఆయన ఉక్కుతూ మూలుగుతూ ఒప్పుకున్నారు అయితే నితంతా భేదమే మధ్వాచార్యులు ఆ కొద్దిపాట భేదాన్ని కూడా ఒప్పుకుంది కాబట్టి మీరు తదోశతాబ్దంలో ఈ సంప్రదాయాలు ప్రారంభమయ్యి ఉపనిషత్తుల్లో ప్రవేశించి ఇప్పుడు ఈ నారాయణ దర్శి పంస్ నాక్కటి పంచుందనుకున్న వాళ్ళు ఉపనిషత్తుల జోలికి తారు వాళ్ళేవో నాలుగు హిందీ పాటలు రాసుకుని దాంతో కాలక్షేపం చేస్తూ ఉంటారు ఈ నిర్భో అన్నది అక్కడి వచ్చింది నిర్భో అంటే నిర్భయ అనమాట ఆ నారాయణదర్శి పంథ అదే నిర్భయ దాంట్లో భయం లేదు అన్నాడు నిర్భో అంటారు వాళ్ళు సంస్కృతం రాదు కదా అది కాబట్టి వాళ్ళు దీని జోలికి రారు ఉపనిషత్తుల జోలికి రారు ఇప్పుడు షిరిడి పంథ ఉందనుకోండి వాళ్ళు ఉపనిషత్తుల జోలికి రారు వాళ్ళు గురుచరిత్రువుకుంటూ ఉంటారు ఉపనిషత్తులు ఆత్మాబ్రహ్మ ఈ సమస్య వాళ్ళకు ఈ సమస్య మధ్వ రామానుజ సంప్రదాయాలకే వచ్చింది ఎందుకంటే వీళ్ళు సంస్కృత సాహిత్యంలో వచ్చిన వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళు ఉపనిషత్తులని వీళ్ళు వ్యవస్థ చేయాల్సి ఉంటుంది అందుకోసం వీళ్ళు ఉపనిషత్తులలో ప్రవేశించి వాటిని ఒక రకంగా వాటి పరిస్థితిని మార్చి సందర్భం మనకు కనపడుతుంది ఇప్పుడు స్వామినారాయణ ఉందనుకోండి వాళ్ళకి ఉపనిషత్తు అక్కర్లేదు ఏమక్కర్లేదు వాళ్ళది ఏదో ఉంటుంది శ్రీకృష్ణ శరణమ్మ అని ఉంటుంది శ్రీకృష్ణ శరణమ్మ అంటే అర్థం అట్టు రెండు అర్థాలు వస్తాయి ఒకటేటంటే శ్రీకృష్ణుణ్ణి నేను శరణాగతి చేసుకున్నాను అని రెండో అర్థం ఏమిటంటే శ్రీకృష్ణ అహ శరణం అంటే శ్రీకృష్ణుడు మనం శరణాన్ని దాచేత రక్షింపబడుతూ ఉండేవాడు అది అర్థం వస్తుంది అది అది కల్పితమైన మంత్రాలు శ్రీకృష్ణ శరణమ్మ శ్రీకృష్ణ శరణమ్మ అని అలాంటి అలా కల్పితమైన మంత్రాలతోటి పని అది ఊరికే మాల జపం చేస్తే పని అవదు వచ్చిరాని సంస్కృతంలో మొదలుపెట్టిన మంత్రాలు కాబట్టి శ్రీకృష్ణ శరణమ్మ ఈజ్ ఆల్సో క్వశ్చనబుల్ వాక్య ఇట్ ఈస్ దానికి ఇట్ హ్యాస్ టూ మీనింగ్స్ ఇప్పుడు ఐ హీ ప్రొటెక్టర్ అంటే ఎవడెవరికి ప్రొటెక్టర్ అలాగే ఈ శ్రీకృష్ణ వాక్యం అదే సో కాబట్టి ఈ కాడాదపూర్వపక్షాన్ని ఇప్పుడు తిరస్కరిస్తున్నారా ఆ తిరస్కరించడంలో ఆత్మా అనే మాట మాట అంటున్నారు బికాజ్ భోతా పర్యాయ పదాలుగా చూస్తారు ఆయన దృష్టిలో రెండు పర్యాయ పదములుగా కనపడతాయి ఎందుకంటే ఆ నాటికి ఔపనిషద్ సిద్ధాంతం యొక్క స్థితిగతులు అలా ఉండేవన్నమాట ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ స్వామి తత్వవేదానంద అంట నేను యుఎస్ వెళ్ళాను అనుకోండి స్వామి టీవీ అంట ఇప్పుడు స్వామి టీవీ వేరు స్వామి తత్వవేదానందం వేరు కాదు ఒకటే దే వన్ అండ్ దిస్ సేమ్ దే థింగ్స్ ఆత్మ బ్రహ్మ లాంటివి తేడా ఓకే కాబట్టి ఇప్పుడు ఏమని తెలింది బ్రహ్మ అచేతనమైన ద్రవ్యము అని తెలియదు ఇది కాణాదుల సిద్ధాంతం అది ఎలా తప్పు కదా ఎందుకంటే బ్రహ్మ అచేతనమైన ద్రవ్యమైతే మరో వీళ్ళందరూ కూడా శ్రౌతులే అందరూ వేదాలను అంగీకరించేవాళ్ళు వేదాలను అంగీకరించని వాళ్ళ ఎదుట మీరు వేదాన్ని కోట్ చేసి చెప్పకూడదు బౌద్ధులు ఉంటారు వాళ్ల ముందు వేదాన్ని కోర్టు చేయకూడదు శంకరుడు బౌద్ధ వేదాలను ఖండించిన బ్రహ్మసూత్రాలలోనూ అక్కడ కొటేషన్స్ ఏముండవు కేవలం చర్చే ఉంటుంది యుక్తి ఉంటుంది ఎందుకంటే వేదం నుంచి కోర్టు చేశారనుకోండి వాడు ఒప్పుకోడు ఇప్పుడు క్రిస్టియన్తో మాట్లాడేప్పుడు మీరు ఋగ్వేదం యజుర్వేదం కోర్టు చేస్తే వాడు మీకు బైబుల్ కోట్ చేసి మీరు వారికి వేదం కోర్టు చేస్తే ఎక్కడికి తేలేనా చర్చ వస్తువు కానీ వీళ్ళలా కాదు వీళ్ళందరూ వైదికులు ఇంకేతనే ఆయన అంటున్నారు ఏమయ్యా నువ్వు వైదికున్నంటావు ఆత్మ జడము ద్రవ్యము అంటారు వేదన ఆయన చెప్తోంది చూడు ఏమని చెప్తోంది విజ్ఞానమానందం బ్రహ్మా ప్రజ్ఞానం బ్రహ్మా ఇచ్చృపయ బాధిత ఈ కణాక పక్షాన్ని ఆత్మ అచేతనమైన ద్రవ్యమైపోతుంది अत्मा अंत ब्रह्म विच विज्ञान आनंद विज्ञान आनंदमने विशेषणाल बि ब्रह्मचेतनमी तब जड़मे चेतनमन चुप्त प्रज्ञा ब्रह्म अब प्रज्ञा चेतनमेबी वाक्यल बी स्पष्ट ब्रह्मचेतनमे जड़ का కానీ వీరి బ్రహ్మ జడము అని నిర్ధారించి కూర్చుంటే ఈ వాక్యములను మనము త్రోసిపుచ్చునట్లు త్రోసిపుచ్చినట్లు అవును బాధిత సుహు ఇంకా ఇంకా దోషాలు ఏమిటంటే ఆత్మన నిరవయవేన ప్రదేశాభావాత్ నిత్య సంయుచ్చ మనసృత్యుత్పత్తినియమానుపత్తి అపరిహార్యా సత్ ఇప్పుడు చూడండి ఓ సమస్య వస్తుంది ఇక్కడ దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి గుర్తొచ్చిందంటాడు స్మృతి ఉత్పత్తి గుర్తొచ్చింది గుర్తు వచ్చిందంటే అర్థమేంటి జ్ఞానం పుట్టింది జ్ఞానం పుట్టిందంటే ఆత్మ మనస్సు కలిసి సంయోగం అయింది ఏమండి అలా సంయోగం అయ్యి జ్ఞానం పుట్టింది అయితే ఇక్కడ రెండు ఇష్యూస్ ఉంటాయి ఏమిటంటే ఆత్మా మనస్సు విడివిడిగా ఉండి సంయోగం అయ్యాయా లేదా ఎప్పుడూ కలిసే ఉంటాయా అని ఒక ఇష్యూ వస్తుంది వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడూ కలిసే ఉంటాయని చెప్తారు ఎందుకంటే లోపలే ఆత్మ ఉంటుంది లోపలే మనస్సు ఉంటుంది కలిసే ఉంటాయి ఎప్పుడూ కలిసే ఉంటే హఠాత్తుగా స్మృతి గుర్తుకు రావడం అన్నది ఎలా గుర్తుంది ఎప్పుడూ గుర్తుకొచ్చేస్తూ ఉండాలి కదా ఆ గ్యాపం లేకూడదు ఎప్పుడు గుర్తు ఎందుకంటే ఎప్పుడూ కలిసే ఉంటాయి కదా ఆత్మ మనస్సును తర్వాత అన్ని గుర్తుకొచ్చేస్తూ ఉండాలి ఏదో ఒకటి గుర్తుకు రాకూడదు ఎందుకంటే ఆత్మాను మనస్సు ఎప్పుడూ కలిసే ఉంటాయి కనుక ఇలాంటి సమస్య వస్తుంది ఒకటి పోనీ అన్ని గుర్తుకు రావడం అలాంటి బట్టి సడన్ గా గుర్తుకు రావడము అనేది ఎలా కుదురుతుంది ఎందుకంటే ఆత్మా మనస్సు కలిసే ఉన్నప్పుడు గుర్తుకు సడన్ గా గుర్తుకు రాకూడదు గుర్తు వచ్చేస్తూనే ఉండాలి స్మృతి ఉత్పత్తి నియమం కానీ తర్వాత స్మృతి యొక్క ఉత్పత్తి కూడా ఎలా ఉంటుందంటే ఒక క్రమంలో ఉంటుంది ఇప్పుడు వేద మంత్రాలు గుర్తు వస్తున్నాయి గణపతి మంత్రం చెప్పండి అన్నీ మీకున్నాను ఓం గణత్వా అంటాను సరస్వతి మంత్రం చెప్పండి నానండి ఓం ప్రణోదేవి సరస్వతి అని అంటారు అంటే ఏమిటి ఒక క్రమం కూడా ఉంటుంది ప్రణోదేవి సరస్వతి వాజేధిర్ వాజనీవతి ధీనామ విత్రియవతు అని చెప్తా అంతేకాకుండా ధీనామ విత్రియవతు ప్రణోదేవి అలా చెప్తానా చెప్పను మరి నియమం కూడా ఉంది మరి స్మృతి ఒక పద్ధతిలోనే మనకి పుడుతుంది ఆ సందర్భంలోనే స్మృతి వస్తోంది ఆ స్మృతి కూడా ఒక క్రమనియమాన్ని పాటించి మనకి వస్తుంది వస్తున్నప్పుడు ఆత్మా మనస్సు ఎప్పుడూ కలిసే ఉంటాయనే మాట ఎక్కడ కుదుర్తుంది ఆత్మా మనస్సు ఎప్పుడూ కలిసే ఉన్నాయనుకోండి అప్పుడు ఓ ఒకప్పుడు మాత్రమే గుర్తుకు వచ్చుతా అనేది కుదరదు గుర్తుకు వచ్చిన దాంట్లో కూడా ఒక క్రమము అనేది కుదరదు క్రమం ఎలా అనుకుంటుందండి ఎప్పుడూ కలిసే ఉంటా అంతా ఒకేసారి కావాలి ఇంకా క్రమం ఎక్కడి నుంచి వస్తుంది అవునా అర్థమైందో ఈ సమస్యలు ఉంటాయి ఇంకొక సమస్య ఆత్మ మనస్సు కలిసిందంట ఆత్మ సవయవమా కాదా చెప్పు కాదు వాళ్ళు ప్రాణాదుల పక్షం అలా ఉంటుంది ఆత్మకు అవయవాలు లేవు ఎందుకని అవయవాలు ఉన్నాయంటే నశించిపోతుంది మళ్ళీ సమస్య అంచేత ఆత్మ నిత్యము నీరవయవము ఎలాంటి అవయవములు లేని దానికి అవయవములు దానితో సంయోగం ఎలా వాళ్ళు ఏమంటారంటే మనస్సు యొక్క ఒక పార్ట్ ఆత్మతో సంయోగం వచ్చి మీకు స్మృతి పుడుతుంది కాబట్టి ఏ పార్ట్ నా ఆత్మతో సంయోగం వచ్చిందో ఆ స్మృతియే వచ్చును అని అలా వర్కౌట్ చేస్తారు ఏమండి దానికి సమస్య ఎక్కడొస్తుందంటే మనస్సులోని ఒక పార్ట్ ఆత్మతో టచ్ అయింది అప్పుడు మొత్తం ఆత్మతో టచ్ అయిందా ఆత్మ యొక్క ఒక పార్ట్తో టచ్ అయిందా సంయోగం అంటే టచ్ అవుతాం ఒక పార్ట్ ఆఫ్ ది మైండ్ మొత్తం ఆత్మతో ఎలా టచ్ అవుతుంది కాబట్టి ఒక పార్ట్ ఆఫ్ ది మైండ్ ఒక పార్ట్ ఆఫ్ ది ఆత్మతో టచ్ అయింది అన్నది అంటే మళ్ళీ ఆత్మకి పార్ట్స్ వచ్చాయి అవయవాలు వచ్చాయి అంటే అది అనిచ్చింది ఓకే ఇక ఇలాంటి అనేక ఇబ్బందులు వస్తాయి సో ఆత్మన నిలవయవత్వేన ఆత్మ అవయవములు లేవు లేవు కనుక ప్రదేశభావా అవయవాలుంటే ఒక అవయవాన్ని వెళ్ళి టచ్ చేస్తుంది మనస్సు ఆ ఏ అవయవాన్ని టచ్ చేసిందో అది ఒక ప్రదేశము ఇంకో అవయవాన్ని టచ్ చేస్తే ఇంకో ప్రదేశము మరో ప్రదేశము అనివన్నీ ఉంటాయి కానీ ఆత్మయంలో అవయవం ఉండలేవు కాబట్టి ప్రదేశం ఉండదు ప్రదేశం లేకుండా సంయోగం ఎలాగా నిత్య సంయుక్త ఇప్పుడు సంయోగం ప్రదేశం ఉన్నప్పుడే కుదురుతుంది ఇప్పుడు ఘటము టేబుల్ మీద ఉన్నది సంయోగం ఘటన టేబుల్ మీద ఉన్నది అంటే మొత్తం ఘటం మొత్తం టేబుల్ మీద ఉందని కాదు అర్థం ఘటము యొక్క ఒక అవయవము టేబుల్ యొక్క ఒక అవయవముతో కలిసింది అర్థం కాబట్టి రెండింటికి అవయవాలు ఉండాలి మనస్సుకి అవయవాలు ఉండాలి మనస్సులో మనం పెట్టిన వాసనలు సంస్కారాలు అవన్నీ అవయవాలు ఆత్మలో అవయవాలు లేవు ఈ రెండింటికి అదొక సమస్య రెండవ సమస్య ఆత్మా మనస్సు ఎప్పుడూ కలిసే ఉంటాయని వాళ్లే చెప్తారు నిత్య సంయుక్తత్వాత్య ఆత్మా మనస్సు ఎప్పుడు కలిసి ఉంటాయండి అవేమి విడిపోవు మీ లోపల మీరు నేను నా మనస్సు ఎప్పుడు కలిసే ఉంటాయవి అవి విడిపోవు కలిసి ఎప్పుడూ కలిసి ఉండే సందర్భంలో హఠాత్తుగా గుర్తుకు వచ్చుట ఆ గుర్తుకు వచ్చింది కూడా ఒక క్రమములో గుర్తుకు గుర్తుకు వచ్చుట అనేది ఎలా కుదురుతుంది ఇప్పుడు పేపర్ కార్డర్లో అన్నీ ఒకేసారి వస్తాయా ఒక క్రమంలో వస్తాయి ఎందుకని ఆ టచ్ అయ్యేటువంటి పూర్వం ఒక ఇలా రీల్ తిరుగుతూ ఉంటే హెడ్ ఒకటి ఉండేది ఆ హెడ్ అలా క్రమంగా టచ్ చేస్తుంది ఆ క్రమంగా సెలవుస్ వస్తాయని అలా రావాలి ఆత్మ విషయంలో కూడా కానీ మీరేమంటున్నారు ఆత్మ మనస్సు ఎప్పుడు సంయోగంలోనే ఉంటే ఎప్పుడు అలాగే స్మృతులు వస్తూనే ఉండాలి పైగా ఒకే ఒక క్రమం ఉండడానికి వీల్లేదు తెలిసిందండి అర్థం ఏంటంటే మనసహ స్మృత్యుత్పత్తి నియమ అనుపపత్తి స్మృతి పుట్టుట అది ఒక క్రమములో పుట్టుట అనేటువంటి ఏది కలదో ఒక నియమం కలదో అది అసంభవమగును అసంభవ అర్థం ఏంటి మన అనుభవమునకు విరుద్ధముగా ఉండును అటు ఈ దోషమును మీరు అపరిహార్యా సంసర్గధర్మిత్వం చమన శృతిస్మృతిన్యాయ విరుద్ధం కల్పితం తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఆత్మ మనస్సుతో కలుస్తుంది అనేటువంటి మీ స్టేట్మెంట్ ఏదైతే కలదో ఇది ఆత్మయందు ఒక ధర్మాన్ని ఒక ఒక ప్రాపర్టీని యాడ్ చేస్తుంది ఏమిటో ప్రాపర్టీ ఆత్మ సంసర్గమనే ధర్మము గలది ఇప్పుడు ఇది ఎలా ఉందంటే నీటి అందరి తామరాకు ఉండే నీటితో దానికి సంసర్గం ఉండదు అది తడి అవ్వదు నీటిలో ఉన్నా తడి అవదు సపోజ్ మీరు తామరాకు తడి అయిపోతుంది అని చెప్పి అని అనుభవ విరుద్ధంగా ఉంటుందని కదా అలాగే ఆత్మ సంసర్గమును పొందునుంది దేనితోటి సంసర్గాన్ని పొందుతుంది మనస్సుతో సంసర్గాన్ని పొందుతోంది ఒక కలయిక మనస్సుతో కలుస్తూనే ఉంది కాబట్టి మనస్సుతో కలిసి జ్ఞానం పుడుతోందని మీరు చేత ఆ జ్ఞానం పుట్టడం మాట అలాంటి మనస్సు అనే దానితోటి ఆత్మ కలుస్తోంది అటాచ్ అవుతోంది అనే ఒక కొత్త మాట చెప్పినట్టు అయినది ఈ ఆత్మ అటాచ్ అవుతుంది అనే మాట వేద మంత్రాలకు విరుద్ధం గీతామొదలైన స్మృతులకు విరుద్ధము మన అనుభవమునకు విరుద్ధము శృతి స్మృతి న్యాయ విరుద్ధం న్యాయం అంటే యుక్తికి విరుద్ధము అవన్నీ వరుసగా చెప్తారు ఆయన మీరు గమనించండి ముందు శృతి చెప్తున్నారు అసంగో నీ సజ్జతే అసక్తం సర్వృత్ స్మృతి మొదటిది శృతి బృహదారణం ఆత్మ అసంగము ఎందువలన అసంగ హీ బికాస్ నే దేనితో అయినా కూడా అటాచ్ అవ్వదు ఆత్మ అటాచ్ అవ్వదు ఇప్పుడు ఆత్మ లాంటిది అంటే నాన్ స్టిక్ ప్యాన్ లాంటిది నాన్ స్టిక్ ప్యాన్ నా సజ్జతే మీరు దాంట్లో దోష వేశారనుకోండి దోష పిండి తెలితే ఏమవుతుంది నా స పూర్వం మూలి ముకుడు మూకుడోదీ వేసే దానికి దోషిపెట్టి దానికి అంత తిప్పుపోయి కాలిపోయి మూడిదైపోతుంది బ్లాక్ గా అయిపోతుంది ఇప్పుడు వచ్చినటువంటి నాన్ స్టిక్ ప్యాన్లో అయితే కట్ట కట్ నథింగ్ రిమైన్స్ ఆత్మ లాంటిది అసంగహ నే మీ మనస్సులో దుఃఖం వచ్చింది ఆత్మకి సంగం ఉండదు దుఃఖంతో సంగం ఉండదు సుఖం వస్తే సుఖంతో సంగము ఉండదు అదే ఆత్మ అని వేదన చెప్తుంది ఇంకా శ్రీకృష్ణుడేమన్నాడు అసక్తం సర్వభృతి చెయ్య సర్వమును భరిస్తూ ఉంటుంది అంటే పోషిస్తూ నిలబెడుతూ ఉంటుంది మనస్సులో సుఖం వచ్చిందనుకోండి ఆ సుఖం మీకు ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశంలోనే తెలుస్తుంది లేకపోతే సుఖము తెలియదు మనస్సులో దుఃఖం వస్తే ఆ ఆత్మ చైతన్య ప్రకాశంలోనే దుఃఖం తెలుస్తుంది అనుభవానికి వస్తుంది అన్ని అనుభవములను నిలబెట్టే చైతన్యమే ఆత్మ సర్వభృతం కాని ఆ సుఖము దుఃఖము ఈ వాసనలు ఇవేమీ కూడా ఆత్మస్వరూపాన్ని టచ్ చెయ్యవు అని మనకి గీత చెప్తోంది పదమూడో అధ్యాయంలో జ్ఞాయక్తి కూడా ఆత్మ అసంగమే అని చెప్తుంది యుక్తి ఏమిటా యుక్తి గుణత్ గుణవతా సంసృతే నా అతుల్యం చూడండి సంసర్గము అంటే కలయిక కలయిక అనేది రెండింటి మధ్యన ఉంటుంది ఎటు ఏ రెండు ఒక గుణములు గల ఒక వస్తువుకి గుణములు గల మరో వస్తువుతో సంసర్గము ఉంటుంది అవి రెండు ఒకే జాతికి చెందినవై ఉండాలి గుణములు గలది అని ఒక జాతి గుణములు గల ఘటము గుణములు గల టేబుల్ తోటి సంసర్గాన్ని పొందుతుంది గుణములునో కలిగి ఉండుట అనేది ఒక జాతి ఒక సామాన్య ధర్మానికి జాతి అని పేరు కాబట్టి సపోజ్ అతుల్య జాతీయం సమానమైన జాతి లేదు అంటే వాటికి సమాన ధర్మం లేదనమాట ఎలాగా ఒకటి గుణములు గలతి ఇంకొకటి గుణములు లేనిది ఈ రెండింటికి సంసర్గము ఉండదు ఇప్పుడు ఘటమునకు టేబుల్కి సంసర్గం ఉంటుంది కానీ ఘటానికి ఆకాశానికి సంసర్గం ఉండదు ఘటము ఉండడం ఆకాశంలోనే ఉంటుంది కానీ సంసర్గం ఉండదు ఎందుకో తెలుసునండి ఘటము అవయవములు కలది ఆకాశము అవయవములు లేనిది కాబట్టి సంసర్గం కుటదు కాబట్టి ఒక గుణము అదే జాతికి చెందిన గుణము గలదానితోటి సంసర్గాన్ని పొందుతుంది తప్ప దీని లక్షణం వేరు దాని లక్షణం వేరు ఒకే జాతికి చెందినవి కావు అవి అటువంటిప్పుడు సంసర్గము ఉండదు ఇది చాలా ఇంపార్టెంట్ చర్చ వెరీ ప్రాక్టికల్ కూడా ఎందుకంటే మీ స్వరూపం గురించి చెప్తున్నారు ఏదో ఎక్కడో ఉన్న దాని గురించి చెప్పట్లేదు మీ స్వరూపం గురించి చెప్తున్నారు నీకేమనిపిస్తుంది మనస్సులో సుఖం వస్తే మీకే సుఖమని మనస్సులో దుఃఖం వస్తే మీకే దుఃఖం మీరు పొరబడుతున్నారు ఇట్ ఈజ్ నాట్ లైక్ గాడ్ లైక్ గాడ్ అయితే మరి మనస్సులో ఏవో దుఃఖాలు ఉన్నాయి వాటి మాట ఏమిటి మీరు తెలుసుకోవాలి ఆ దుఃఖాలకి మీకు సంబంధం లేదు మనస్సులో ఏవో దుఃఖాలు ఉంటాయి ప్రతి వాడికి ఉంటాయి వాటికి నాకు సంబంధం లేదు ఇస్ ఇట్ సో యా ఇన్వో ఇట్ మీరు విచారం చేసుకోండి అంచేతనే ఇప్పుడు సుఖం అంటారు సుఖం ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో కోరుకున్నాడు అమెరికా నుంచి వచ్చాడు వీడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయే దూరం నుంచి పూర్వంలా ఉండేది వాడు విమానం దిగిని అడిచి వచ్చేవాడు ఈ దూరం నుంచి వచ్చి హా అడుగు రాకూడదు అనుకున్నాడు వాడు దగ్గరకు వచ్చాడు దగ్గరకు ఇలా ఇలా చెయ్యి ఊపాడు వాడు ఊపాడు సంయోగం ప్రారంభమైంది సంయోగం అంటే కలయిక వాడి దగ్గరికి వచ్చిన తర్వాత కౌలించుకున్నాడు సంయోగము అలాగే ఉండిపోవచ్చు కదా గౌగులించుకుని ఉండిపోవచ్చు కదా ఎంతసేపు గౌగులు నుంచి ఉంటాడు అందరూ చక్కట్లు కొడుతున్నారు చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఫోటోలు కూడా తీశారు తర్వాత ఇదే వీడు ఇంకోళ్ళు ఎవరైనా హాయ్ హాయ్ ఎవడో వాడి ఫ్రెండ్సో లేకపోతే అమ్మాయినో చూసి హాయ్ హాయ్ అని పోతాడు ఈ తండ్రి వాడి కోసం ఎక్కడ ఉంటాడు ఇలా వేలమోహం వాడు వాడికి పావుగంట అయిన తర్వాత గుర్తు వస్తున్నావో డాడ్ అక్కడ వాడు ఏ డా డాడ్ ప్లీజ్ కమ్ మీట్ మేడ్ ది కార్ అంటాడు అక్కడి నుంచే అయిందా డాడ్ పని అయిందా అక్కడికి కాబట్టి సంయోగం ఏమో ఉండదు ఊరికే ఉందని మీరు భ్రమపడ్డామే ఏది సంయోగం ఉంటే వరి అంత అంతా అవపగ అలా గుర్తుకోగల ఇలా కూడా ఉండదు సంయోగం ఏమో ఉండదండి ఊరికే మీరు భ్రమపడ్డామే అప్పుడు ఏం చేయాలి నాకు సంయోగము అని చూసుకుంటే తెలుస్తూ ఉంటుంది లేదు అని అప్పుడు బ్లెస్ చేసి ఉండాలి మనం ఉండొచ్చు అదే నేను చెప్పిన దృష్టాంత సరిగ్గా లేదా సరిగ్గానే ఉందా నాన్స్టిక్ కూడా రెండు ఉపయోగకరమైన దృష్టాంత కాబట్టి ఆత్మలో సంయోగం ఉండదు ఇప్పుడు ఆత్మ గురించి చెప్తున్నారు చూడండి అత నిర్గుణం నిర్విశేషం సంవ విలక్షణం అది ఏమంటే ఇప్పుడు మీరు చెప్పండి సినిమాకు వెళ్ళారు ప్రకాశం ఉన్నది దానికి హీరోతో సంయోగం ఉంటుందా విలన్తో సంయోగం ఉంటుందా హీరోయిన్తో సంయోగం ఉంటుందాకే ఉండదు ఎందుకంటే హీరో అంటే మంచి పనులు చేయువారు హీరో వెలన్ అంటే చెడ్డ పనులు చేయువారు హీరోయిన్ అంటే అందముగా ఉండేది అందంగా ఉందంటే కూడా తప్పొస్తూ ఉండవు మంచిగాలరా అందంగా ఉందని అనుకోవటం మోస్ట్ హైపోక్రిటికల్ సొసైటీ ఎవడో ఢిల్లీలో ఒక ఆయన అన్నాడు ఢిల్లీలో అందమైన అమ్మాయిలకు ఏమీ భయం లేదు అన్నాడు ఆ అందమైన అమ్మాయిలు అంటారా సెక్సిస్ట్వి మ్యాసోజెనిక్ మ్యాసోజెనిక్కో జెనిక్కో ఏదో ఉంది డిక్షనరీ ఒకసారి అని వాడిని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయా అంటే వాడిని అంటాడు అందమైన అమ్మాయి అంటే తప్పేముంది అంటున్నాడు అందమైన అమ్మాయి అంటే ఒక అందంగా లేకపోతే అందంగా లేకపోవడం నువ్వెందుకంటావు అందంగా లేకపోతే అమ్మాయిని పుట్టుకుని మొత్తాలి అదిగో అందంగా లేదంటున్నాడు అమ్మాయిలని అని వాడిని పట్టుకుని కొట్టేయాలి అసలు రద్దే అయితే అందంగా లేదంటారా అమ్మాయిని పుట్టడం భగవంతుడు సృష్టించిన అందంగా అందండి కాదంటే అవుతాను నువ్వే విడుగు రాట్టేయాలా లేదు వాడిని సో ఇదివే కాబట్టి ప్రకాశము నాకు అమ్మాయితోటి ఏం ప్రవ అమ్మాయితోటి సంయోగం ఉంటుందా చెప్పండి ఉంటుందా ఉండదు అందంగా ఉన్నప్పటికీ కూడా ఉండదు ఎందుకంటే గుణములు గలది ఆ హీరో హీరోయిన్ గెల ప్రకాశము గుణములు లేనిది గుణములు గలదానికి గలదానితో గుణములు లేని దానికి సంయోగము ఉండదు నిర్గుణం నిర్విశేషం ఏదో ఒక విశేషం సంయోగం ఉండాలంటే ఏదో విశేషం ఉండాలి విశేషం అంటే తేడా కుండ టేబుల్ తేడా లేవు రెండింటికి ఉంది కదా కాబట్టి సంయోగము కుదురుతుంది ఘటాకాశము మఠాకాశము ఏమిటి తేడా ఏమీ లేదు కాబట్టి సంయోగమే కుదరదు అసలు ఆకాశాలే లేవు కాబట్టి నిర్గుణము నిర్విశేషము సర్వ అందుకోసం చెప్పాను సినిమా దృష్టాంతం సినిమా తెర మీద ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిలో ఏది కూడా ప్రకాశము వంటిది కాదు ప్రకాశము వాటన్నిటికంటే కూడా విలక్షణమైనది వాటికి ఎవో గుణాలుంటాయి సినిమాలో క్యారెక్టర్స్కి గుణాలు ఉంటాయి ప్రకాశానికి ఆ గుణములు ఏమీ ఉండదు సర్వ విలక్షణంగా ప్రకాశము ఉండును అటువంటి ఆత్మచైతన్యం అట్టిది అటువంటి ఆత్మ కి అతుల్య సంసృజ్యేతం భవద్ అటువంటి ఆత్మ వచ్చిపోతూ ఉంటుంది మనస్సు అంటే నిరంతరము చెలిస్తూ వికారములను చెందుతూ ఉంటుంది అటువంటి మనస్సుతో ఎప్పుడూ మారిపోతూ ఉండే మనస్సుతో ఇటువంటి ఆత్మకి సంయోగము వచ్చింది అని చెప్పుట సుపరము న్యాయ విరుద్ధము యుక్తిక విరుద్ధము ఇప్పుడు కూడా పరిశీలించాలి పరిశీలించకుండానే దేన్నే ఒప్పుకోకూడదు ముక్కు కోసేసి నాకు నారాయణ కనబడుతున్నాడు అంటే చపట్లు కొట్టి చుట్టూ ఆయన కనబడుతున్నాడు నారాయణ అలా డాన్స్ చేయకూడదు అప్పుడు ఏమవుతుంది మళ్ళీ మీకు కూడా నారాయణ కనపడాలంటే మీకు కూడా ముక్కు కోసుకోవాలి ఆ కథ ఇంకా ఉంది ఆ కథ అది అదేంటంటే ఇంకొకడు నారాయణుని నేను కూడా చూస్తానని ముందుకొచ్చాడు జనరల్ గా ఎవరు ముందుకు రావాలి ఆయనకి దండం పెట్టి ఆయనకు పూర్తి చేసి తప్ప ఆ నారాయణుని నేను కూడా చూస్తాడు ఎవడూ ముందుకు రాడు ఎందుకని ముక్కు కోసేయడం కూడా సన్యాసం లాంటిది ముక్కుకోవడం లాంటిదే కదా ఒకడు ముందుకు వచ్చాడు నేను నారాయణ్ని చూసేస్తాను నా ముక్కు కోసేయండి సరే ఈయన వాడికి ముక్కు కోసేశాను ముక్కు కోసేసి తర్వాత అది అరాయల్ని కలపడలేదు అన్నడం అయితే వాళ్ళు ఆరాయిల్ని కలపడి లోపలనే ఉపదేశం చేస్తాడు అన్నమాట ముక్కు కోసం ఉపదేశం చేయాలి ఇప్పుడు ముక్కు కోసేసి ఉపదేశం ఏం చేసాడో తెలుసిన చూడు నారాయణుడు కనపడ్డా ఏం కనపడ్డాడు లేచి డ్యాన్స్ చేయి నీ ముక్కు ఇప్పుడు నీకు నువ్వు విషయం చెప్తే నీకు పోయిది ముక్కు ఎలాగూ రాదు నారాయణుడు కనపడ్డాడంటే నీకు అందరూ పూజాది చేస్తూ కాబట్టి చెప్పు చెప్పు నా మాట విన్ను చెప్పు అంటే వీడు ఆయన గురువు గారు కళాలోకి చూస్తారు చెప్పు నూర మూసుకుని నేను చెప్పినట్టు చెప్పు అంటే ఇప్పుడు సరేనా అని సరే వీడు నాకు నారాయణుడు కనపడ్డాడు అంటాడు అది నాకటి మంత్రోపదేశం అనేప్పటికి ఇప్పుడు ఏమైంది జనం వెర్రెక్కిపోతారు ఆయనకి నారాయణ కనబడ్డాడు ఈయనకి నారాయణ కనపడ్డాడు అలాగే ఒప్పుకోకూడదు మీరు క్వశ్చన్ చేయాలి ఈ నాక్కటి సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టాడు ఒక ఆయన ఎవరో తెలుసిన ఆయన ఒక తొంభై ఐదేళ్ల ఐదు ఒక ఆయన ఉన్నాడు ఆయన చేదు పడింది ఈ సంప్రదాయం చేదు పడితే అన్నాడు ఇదంతా మూర్ఖత్వం నా జీవితం పోయినా పర్వాలేదు నేను ఎలాగ బతికే బతికేసాను ఈ మూర్ఖత్వాన్ని నేను ఇప్పుడు బయట అని ఆయన ఏం చేసేదంటే రాజుగారిని పిలిపించి తాను ముక్కు కోయించుకుందుకు సిద్ధపడ్డాడు ముక్కు కోసేశాడు కోసేసి చెవిలో చెప్పాడు చూడు నీకు పోయిన ముక్కేలాగా రా నారాయణని కనబడ్డాడని చెప్పావా మాతో పాటుగా నీకు కూడా గొప్ప గొప్ప పూజలు లేకపోతే నువ్వు నష్టపోతావు చెప్పు అని వీడు ఉపదేశం అదే కదా ఉపదేశం ఆ ఉపదేశం అయితే రాజుగారిని పిలిచాడు ఏమిటి ఆయన నీకు చెవిలో చెప్పిన ఉపదేశం ఏమిటంటే చూడండి ఇది వాడు చేసిన ఈయన కూడా రాజుగారి చెవిలో చెప్పాడు ఇది వాడు ఉపదేశం ఇదంతా మోసం అని రాజుగారి చెవిలో చెప్పాడు రాజుగారు వెంటనే వాళ్ళందరినీ అరెస్ట్ అది కథ నాక్క సంప్రదాయం యొక్క గాథ ఇదంతా ఎందుకు చెప్పారంటే ప్రతిదాన్ని పరిశీలించాలి ముక్కు కోసిస్తే నారాయణు కనపడతాడంటే డూడు బసవంతలాగా తలకాయ ఊపడం కాదు గుర్రెల్లాగా పరిశీలించాలి కాబట్టి ఆత్మస్వరూపము నిర్గుణము నిర్విశేషము దీనికి మనస్సుతో సంయోగం అనేది మీకు చెప్పండి మీరు చెప్పండి మీ స్వరూపంలో మీకు మనస్సుతో మీకు సంయోగం ఉందా సపోజ్ ఉందనుకోండి మీకు దుఃఖం కలిగితే ఇంకా ఎప్పటికీ ఆ దుఃఖం పోదో అలాగే ఉంటుంది సుఖం కలిగితే ఇంకా ఆ సుఖం ఎప్పటికీ పోదో అలాగే ఉంటుంది కానీ మీకు ఎలా ఉంటుంది కొంతసేపు దుఃఖంలో ఉంటారు నిర్వికారం మళ్ళీ సుఖం అనిపిస్తుంది నిర్వికారం ఇప్పుడు ఈ సుఖమనిపించింది సత్యమా నిర్వికారము సత్యమా మీరు మీరు విమర్శ చేస్తూ చూసుకోండి నిర్వికారమే సత్యము అని మీకు తెలుస్తుంది కాబట్టి ఆత్మస్వరూపము ఇంకొక దానితో సంయోగమును చెందుట అనేది అతుల్య జాతీయ సంసృజ్యతే ఇచ్చేతత్ న్యాయ విరుద్ధం భవే ఆ విధంగా యుక్తికి విరుద్ధము ఇక్కడ ఆపుదాము రేపు ఫినిష్ చేద్దాం ఆ సెంటెన్స్ ఓకే ఓం పూర్ణమద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే వాశిషే ఓం శాంతి రేపు క్లాస్ ఉందండి ఓకే